ప్రారం చేస్తున్నాను ఆలకించండి నాకు జవాబు దండి ఉత్తరాలు దండి గొప్ప దొంగలా చేస్తున్నాం కూడిసిన పత్రికర లేకపుత్రుడు శ్రభ వాళ్ళు వచ్చినాగునా నీ నామల విడుదల పొందులాగునా మీరేసా ఆయన తెచ్చండి ముఖ్యంగా దేవా నీ సేవకు నడిపి్యంగా మంది నశించిపోతుందో వాళ్ళందరికి విడుదల చేయాలేవా నీ సేవకు ఇంక మీరే కారంభించండి విడుదల తెచ్చండి ఇవ్వ ఎంతమంది పాటిస్తవా అందరు పాటించలాగునా పట్టుకొని నడుచు లాగునా మీరేసా ఆయన తెచ్చండి నాకే మేము లభిస్తుందో దాన్ని పట్టుకొని నడవాలేసుకోవా అటు ఇటు ఉరగడానికి వీలు తెచ్చిపోవా అటు ఇటు తోడగడానికి వీల్లేదు మీరేసి ఆయన ఇచ్చిండి కౌస్కృతి ఇచ్చండి ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారు వేసిపోవా వాళ్ళ వచ్చి లాగునా ఇక్కడ మీరు ఇందులో పార్టిసిపేట్ చేసేలాగునా వీర సాయం ఇచ్చేయండి ముఖ్యంగా వేసిపోవా ఇందులో మీరు చేయండి వాకి మాతో మాట్లాడండి ఇందులో సత్యాన్ని గాయించాలా దాన్ని పట్టుకొని నడవాలా అనేక సిద్ధపరచాలా దేవా ఇద్దరు అదే ముఖ్యంగా దేవా ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందలు తెలిసిపోవా మంది ఈ సమయం పొందుకోలేకపోతే వేసిపోవాల వీరే సాయం వచ్చేసి వీరియండి పాటదల మేం పొందండి వచ్చిన ఒప్పని శాసించండి ముఖ్యంగా ఇవ్వ నీ సేవలో మీరు తోడుగా ఉండండి విడుదల తెచ్చేయండి ప్రతి ఒక్క నీ సేవ చేయలాగా నీ కాడి ముజులాగనా మీరు సాయంత్రం ఇచ్చేసి ఇక్కడ మీద వర్షాలు తీసేయండి ఇన్నీ ఒక వాక్యాలు ఇవ్వం పాటించాలా అవి మా వృద్ధులను భద్రపరుచుకోవాలా మీరే మాకు సాయంత్రం తెచ్చేసి విడదండి ఈ వాక్యం ఎవరైతే చెప్పండి స్వభావం మేము స్వీకరించలాగా మీరే మాకు సాయంత్రం తెచ్చేయండి విడుదల తెచ్చింది పది కొద్ది నచ్చలేసిన అవసరం పత్తి వర్షాలు ఇచ్చి విడదేసి ఇక్కడే అది మంది మీరు వాయించి మీరు అర్థం దెబ్బచుకోమని ఏ సార్ తండ్రి బంధమునివే స్నేహమునివే బంధమునివే స్నేహమునివే అతిథి వినివే నయా ఆప్తుడ నీవేన అతిథి వినివేణాయ్యాప్తుడ నీ వేణయా బంధముని స్నేహముని అతిథి వినివేణ్యాప్తుడ నీ వేణయా ప్రేమించువాడా కృపచుపుడా నాతోనే ఉంది నన్ను నడుపువాడా ప్రేమించువాడా కృపచుపువాడా నాతోనే ఉంది నన్ను నడుపువాడా కాలాలు మారిన మారనివాడా కాలాలు మారినా మారనివాడా నను ఎప్పుడు మరువని తండ్రి వయా విరువపునెప్పుడు మరువని తండ్రి వయా బంధమునీవే స్నేహమునివే అతిథి వినివేణయా ఆప్తుడని వేణయా మూడు బారిన బ్రతుకులో నా నూతన చిగురును పుట్టిచి నావా మూడు బారిన నా నా మృతుకులోన నూతన చిగురును పుట్టిచి నావా నీ ప్రేమ నాలో ఉదయి జగానే ఫలించిన జీవితం ఆనందమానందే నీ ప్రేమ నాలో లీచీవితం ఆనందమానందే బంధమునిై స్నేహమునివే అతిథి వినివేనయా ఆప్తుడనీవేనయా మోగభోయినమునివై నను గానమునివే వా నాగులో గనూ నీ వై నను చె నావా హృదయ వీన వై మధుర గనమ హృదయ వీన వై మధుర గనమ నాలు నవున్నాయ్ నీవేనయ్యా నాలు నవున్నాయ నౌప్రి నీవేన బంధముని స్నేహమునిథి వినియాప్తుడ నీవేన అతిథి వినివేనయ్యా ఆప్తుడ నీవేనయా అని సాయంత్రపు స్కైపు ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ లో అందరికి ఆహ్వానము ప్రభు నామం ను బట్టి నాకు ఇచ్చినటువంటి ధన్యత కొరతే దేవుడికే స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ఈ మంత్ వచ్చినటువంటి సెకండ్ అవకాశం అనమాట దాన్ని బట్టి దేవుడికి వంద ఆచరించుకుంటున్నాను ప్రభు అయిన యేసు క్రీస్తు కృపలో ఈరోజు నేను ఉదయకాలం నుంచి ధ్యానిస్తున్నాను ప్రభ నాతో మాట్లాడిన ఆయన నేను ఏం మాట్లాడాలి ప్రభన తండ్రి ఇంతమంది ఎదురు చూస్తున్నారు కదా వాక్యం కొరకు ప్రభు మరి నాతో మాట్లాడి ప్రభన తండ్రి నేను మాట్లాడిన ప్రతి మాటని మీరు పరిశుద్ధపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాను నాకు యాకోబు పత్రికలోని ఒక వాక్యం ని దేవుడు నాకు చూపిస్తున్నాడు నేను దాని విషయమే ఆరాధిస్తూ ఈ రోజు నేను ధ్యానించినాను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంత్రుడైన ఏసయ్య సాయంత్రకాల సమయం మందు ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క జ్ఞాపకం చేసుకున్నారు నీకు వందనాలు ప్రభ నాతో మాట్లాడిన దేవుడో ప్రభ నీ గొప్ప వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధమైన మీకు వాక్యంలో నుంచి ప్రభను అతన్ని ధ్యానిస్తుండగా ప్రభ ప్రతి ఒక్క బిడియో కూడా నతని పాలు పొందినట్లు మీ యొక్క పాద చేరి మేము ఈ యొక్క ధ్యానించటకు కృప చూపించమని ఈ వాక్యం ను పరిశుద్ధపరచమని దీవించమని ప్రభ అనేకులకు పంచి కృప చూపించమని ప్రతి విధమైన సహాయం నుయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసీయ శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ నాకు ఇచ్చినటువంటి యొక్క సమ సమయం కొరకు ఈ దినమంతా కూడా నేను ధ్యానిస్తున్నాను పొద్దున టైంలో నుంచి నాకు దేవుడు ఒక మంచి వాక్యం చూపించిడు మంచి అంటే అన్ని మంచి వాక్యాలే కాకపోకపోతే ఈరోజు నాతో మాట్లాడినట్టు నేను దాన్ని బాగా డీప్ గా ధ్యానిస్తున్నప్పుడు అయితే దేవుడే మాట్లాడాలి ఈ సమయంలో సో నేను తీసుకున్న వాక్యం ఏది అంటే యు యాకోబు పత్రిక యాకోబు పత్రిక తర్వాత అది మూడవ అధ్యాయం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది లేనిదియునై ఉన్నది జ్ఞానం గురించి మనకు యాకోబు ఈ పత్రికలు వివరిస్తున్నాడు పైనుంచి వచ్చే జ్ఞానం అది ఎలాంటిదంతా పవిత్రంగా ఉంటుంది పక్షపాతం లేదు వేషధారణ లేదు తర్వాత అది సమాధానకరమైనది మృదువుగా మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పొనినది ఈ వాక్యం చూపిస్తున్నప్పుడు ప్రభా నేను దీంట్లో ఏం మాట్లాడాలి కదా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి ఈ పైనుంచి వచ్చే జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము అనేది ఏంటి కదా మనకు సామెతల గ్రంథం తెరిచి చూస్తే చాలా ఉంటాయి అక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి వాక్కులు సొలమోను మహా జ్ఞాని కదండి మహాజ్ఞాని అయిన సొలమోను ఆయన తన ఆ జీవిత కాలం అంతా కూడా వడపోసి జీవితానంతా కూడా వడపోసి చూసినప్పుడు ఆయనకి ఏం కనిపించింది అంటే మనకు ఆయన జ్ఞానవాక్కుల తర్వాత ప్రసంగి గ్రంథం నేను చూస్తాడు సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థం సూర్యుని కింద జరుగు సమస్తమును వ్యర్థం అంటాడు అంతే అంత జ్ఞాని అయిన సొలమోను కూడా ఈ భూమి మీద మన జీవిత కాలంలో గొప్పగా జరిగేది ఏమీ ఉండదు మనుషులకు ఎట్లాగో జంతువులకు అలాగే జరుగుతాయి అంటాడు కాబట్టి ఆయన ఆ ప్రసంగి గ్రంథం రాస్తున్నప్పుడు సామెతల గ్రంథంను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అనమాట ఎందుకంటే అక్కడ జ్ఞానంను గూర్చి ఎందుకంటే సాలమోను దేవుని దగ్గర జ్ఞానంను పొందుకున్నాడు మితి జ్ఞానం అంట అన్లిమిటెడ్ విజ్డమ్ కదా వధవలేని జ్ఞానం పొందుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన అడిగింది ఈ ప్ర ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించాలి నాకు వయసు సరిపోదు నీతి న్యాయములు జరిగించాలి తర్వాత పక్షపాతము లేకుండా పరిపాలన చేయాలి అంటే ఇంత పెద్ద రాజ్యం నా భుజంబం మీద నా వల్ల కాదు నాకు కావలసిన జ్ఞానం దయచే ఈ పరిపాలన జ్ఞానం నాకు కావాలి పరిపాలన జ్ఞానము నాకు కావాలి అడుగుతాడు అందుకు దేవుడు మెచ్చి జ్ఞానమే కాదు నీకు సిరి సంపదలు ధన ధాన్యాలు కూడా కలిపి ఇస్తున్నానని చెప్తాడు జ్ఞానంలో అడిగి తీసుకున్నవాడు సోలమోనం అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము ఈ ఈ పైనుండి వచ్చే జ్ఞానం అంటే డివైన్ విజ్డమ్ అంటాం కదా పరలోకపు జ్ఞానం అదే చాప్టర్ లో యాకబూస్ పత్రికలో మూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఒకసారి చూద్దాం పదిహేను ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది యాకుబ్ పత్రికలో ఈ మూడవ అధ్యాయంలో రెండు రకాల జ్ఞానముల గురించి భక్తుడు అపోస్తులుడు యాకుబు రాస్తున్నాడు కదా భూ సంబంధమైన జ్ఞానం వేరు పర్లోక సంబంధమైన జ్ఞానం వేరు ఇప్పుడు పనులక సంబంధం అంటే ఏదో చూసుకున్నాం మనం పక్షపాతం లేదు నీతి న్యాయం లేని ఉంటుంది ప్రేమిస్తుంది లోబడుతుంది కదా ఇవన్నీ మనకు పవిత్రంగా ఉంటుంది సమాధానకరమైనది మృదువుగా ఉంటుంది వరుషంగా మాట్లాడదు అంటే కోపంగా గర్ధించదు లోబడి ఉండు ఈ జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానం మరి భూ సంబంధమైనది అయితే ఇది ఖచ్చితంగా ఈ లోకరీతి జ్ఞానము శరీరక రీతిగా జ్ఞా మనం ఏమంటాము లోక జ్ఞానం అంటాం కదా వరల్డ్ వరల్డ్ నాలెడ్జ్ డివైన్ knowledge and worldly knowledge. ఈ ప్రపంచ జ్ఞానంతో ఏం జరుగుతుంది అంటే వినాశనమే మనలని పక్కదారితో పట్టిస్తుంది మన త్రో తప్పించే జ్ఞానం ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానం అయితే మనం అంటే మన అంటే మనకి ఈ లోక సంబంధమైన జ్ఞానం వద్దా అంటే మనం చదువుకోవద్దా ఉద్యోగాలు చేయొద్దా మనం జీవించొద్దా ఈ భూమి మీద కపటమైనా మనుషుల మధ్యనో మనం సంచరిస్తున్నాం కాబట్టి మనకు ఏ లోకరీతిగా లౌక్యంగా బరచకడానికి కూడా జ్ఞానం లోకరీతిగా జ్ఞానం అవసరమే కాకపోతే పై నుంచి వచ్చిన జ్ఞానము అది శ్రేష్టమైన జ్ఞానం కదా ప్రభు నుంచి వచ్చే జ్ఞానం అసలు జ్ఞానం ఎవరు కదా ఆ ఎవరు జ్ఞానం అంటే ఒక వ్యక్తి అనుకుందాం ఆ ఎవరు అంటే చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ వచ్చి ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనకు చెప్తుందన్నమాట జ్ఞానము ఘోషించుచున్నది అరుస్తుందంట జ్ఞానము జ్ఞానము అని కేకలేస్తుందంట ఎక్కడ కేకలు ఇస్తుంది ఇది చూడండి వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కన చూడండి అక్కడ రాజవీధుల మొగలులోను నడి మార్గములలోను అది నిల్చుచున్నది గుమ్మముల యొద్దకు పురద్వారంల యొద్కు పట్టణపు గముల యొద్దకు నిలవబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేయించినది జ్ఞానం జ్ఞానం ప్లీజ్ కామెంట్ లుక్ అట్ ద విజమ్ కదా ఈ జ్ఞానం చూడండి అంటే జ్ఞానము ఒక మనిషి లాగా ఇక్కడ మనతో మాట్లాడుతుంది ఇది మరి పై నుంచి వచ్చిన జ్ఞానమా లేక మా మనుషులకు సంబంధించిన లోక జ్ఞానమా అనేది మనము ఈ ఈ అధ్యయన చవితి మనకు తెలుస్తుంది ఎందుకంటే దేవుడు గొప్ప మర్మాలు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మీరు తర్వాత కూడా ఇది ప్రత్యేకంగా ధ్యానించండి ఈ వాక్యం సామిత్రుల గ్రంథము ఎందుకంటే సామిత్రుల గ్రంథంలో మనకు మొదటి నుంచి కూడా జ్ఞానం గురించి దేవుని ఎందు భయభక్తులు కలవాడు జ్ఞానమును గలవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అంట సో ఈ జ్ఞానంకి మనం ఒక మనిషి రూపంగా ఇస్తే జ్ఞానం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది అంటే జ్ఞానం కూడా మాట్లాడుతుంది అంటే అవును యేసు ప్రభు ఎవరు జ్ఞాని ఆలోచన చెప్పువాడు ఎవరు యేసు ప్రభు సమాధానకర్త ఎవరు యేసు ప్రభు మన యాకో పత్రిక చూసినటువంటి నీతిమంతుడు ఎవరు ఏసు ప్రభువే పరిశుద్ధుడు ఎవరు ఏసు ప్రభు ఆయనకు మించిన వారు ఎవరన్నా సమాధానకర్త ఆయనే కదా కాబట్టి యేసు ప్రభువే జ్ఞానము ఏసు ప్రభువే జ్ఞానము అది మనకు ఈ అధ్యాయం బోధిస్తుంది ఈ అధ్యాయము మనకి ఇదేమి మనకు కొత్త కాదు ఎన్నిసార్లు చదువుకున్నాము కాకపోతే కొంచెం లోతులు మనం ధ్యానిస్తే ఇంకొంచెం లోతులు మనము ధ్యానిస్తే దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి ఇది మూడవ మూడో నాలుగవ వచ్చిన మానవులారా మీకే మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నా జ్ఞానం అంటోందంట మీకే మిమ్మల్నే పిలుస్తున్నా నేను రండి దేనికోసం అంట నరులను నరులగు మీకే నా కంఠస్వరమును వినిపిస్తున్నా ఈరోజు జ్ఞానము మనతో మాట్లాడుతుంది నరులగు మీకే నేను నా కంఠస్వరం వినిపిస్తున్నా అంటే జ్ఞానం యొక్క వాయిస్ ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ అంటాం ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ ఈస్ స్పీకింగ్ టు అస్ ఏం మాట్లాడుతుంది చూడండి ఇప్పుడు జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదనేది తెలుసుకోనండి అజ్ఞానంలో ఉన్నారు మీరు మీరు ఎక్కడున్నారు అజ్ఞానంలో ఉన్నారు జ్ఞానం లేని జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోండి మనం చాలా ఆలోచిస్తుంటాం అనమాట డీప్ గా ఏంటిది ఏసు ప్రభు పుట్టడము చనిపోవడము పునరుధానై తిరిగి లేవడము మళ్ళీ నలభై రోజులు అందరికి కనబరుచుకున్నాడు కదా ఆయన ఆరోహణ వరకు ఫార్టీ డేస్ ఆయన భూమి మీద సంచరించాడు సంచరించినప్పుడు ఆయన కనుగొనలేకపోయినారు ఆయన మహిమను గుర్తించలేకపోయినారు అంటే అంత అజ్ఞానంలో ఉన్నారు శిష్యులు కూడా కదా అంత అజ్ఞానంలో ఉన్నారు శిష్యులు కూడా ఆయనతో ఉండి సుచక క్రియలు చూసిన వారు ఆయన ఆయన చూచి ఎరిగిన వారు కూడా అంత అజ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోయినారంట ఎందుకంటే ఆయన మహిమలోకి వచ్చేసరికి ఆయనను గుర్తించలేకపోయినారు వాళ్ళ ఆత్మీయ నేత్రంలో అంతవరకు జ్ఞానవంతులుగానే ఇది ప్రభు వెంబడి సంచరించింది కదా తోటి ఆయనని చూసిండ్రు ఆయన ఆయన పరిచర్యని ఆయన పరిచర్యలో వాళ్ళు పాలు పొందుకున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుంది అక్కడ ఆయనను వాళ్ళకి జ్ఞానం సరిపోలేదు ఇప్పుడు ప్రభువు వెంట తిరిగిన వాళ్ళకే జ్ఞానం సరిపోలేదు రెండు వేల సంవత్సరం వచ్చింది మరి మనకు సరిపోతుంది ఆ జ్ఞానము మనకుందా మరి ఆ జ్ఞానము దా ప్రభువును గుర్తించే జ్ఞానం అనుకుందా ఈ జ్ఞానం ఎవరో ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంట నేను శ్రేష్ఠమైన సంగతులను మీకు తెలియజేసేట శ్రేష్టమైన అంటే ద బెస్ట్ ద బెస్ట్ ఇన్సిడెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ బెస్ట్ థింగ్స్ అంట అంటే మనకి ఇంకా ఈ టీవీలు వార్తా పత్రికలు సెల్ఫోన్లు సోషల్ మీడియా ఏది కూడా ఇవ్వలేని జ్ఞానము ఆయన తన వాక్యం ద్వారా మనకి ఇవ్వబోతున్నాడు శ్రేష్టమైన మాట శ్రేష్టమైన సంగతులు అని వినుడి నా పెదవులు యథార్థమైన మాటను పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అహస్య అసహ్యము నా నోటి మాటలన్నీ వాటి యథార్థమైనది మూర్ఖత అయినది లేదు అవన్నీ వివేకి తేటగాను తెలుసు తెలివి తెలివి నోందున వానికి ఉన్నవి యథార్థముగా ఉన్నవి పదమూడవ వచనం చూద్దాం ఇప్పుడు అది చాలా శ్రేష్టమైంది చాలా ఈజీ అంట చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు అంటాడు ఈ వాక్యంలో ఏ మర్మములు లేవు ఇది ఆ మనల్ని మభ్యపెట్టే వాక్యం కాదు స్ట్రైట్ సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది దేవుడు మాట్లాడుతున్న ఈ మాట ఏంటంట యహోవా భయభక్తులు యహోవా భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునిటయే నువ్వు చెడును అసహించుకుంటున్నావు అంటే ఖచ్చితంగా మంచిని ప్రేమిస్తున్నావు అని అర్థం మంచి వాడేవరంటే మన దేవుడు మంచిని ప్రేమిస్తున్నాము అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఎందుకు అంట మనము భయము భక్తిని రెండింటిని కలిగి ఉన్నాం కాబట్టి చెడుతనంని అసహించుకుంటున్నాం అంటే నీ జ్ఞానంను పూర్తిగా వాడుకుంటూ మంచి ఏది చెడు ఏది అనేది మనం తెలుసుకుంటున్నాం అంట ఇది ఎప్పటి నుంచి మొదలైందంట ఏదేను వనంలో ఏదేను వనంలో ఆదాము అవలు వద్దు అని తిన్నకూడని పండుని తిన్నప్పుడు కదా వాళ్ళకి ఏం దొరికింది మంచి చెడుల తెలివి మంచి చెడుల తెలివినిచ్చు ఆ పండు కైతాన్ చెప్పింది చాలా సింపులే కదా మీరు తిననే మీరు చావనే చావరు అన్నది అవునా అని వీళ్ళు మాటల సంభాషణ పొడిగించిండ్రు తింటే మీ కళ్ళు విప్పబడతాయి మీరు దేవదూతల వల్లే అవుతారు తప్పు చెప్పిందా మంచి చెప్పిందా అంటే మంచి అనే చెప్పింది కదా దేవదూతలుగా ఉండాలని ఎవరికి ఎవరికి ఇష్టం ఉండదు కళ్ళు తెరవబడాలి అన్నిటిని చూడాలి విశ్లేషించాలి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎంతమందికి ఉండదు కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచిస్తున్నారు అలాగే ఆ రోజు ఆదామవ్వలు కూడా మంచి చెడుల తెలివినిచ్చి ఫలము తినేశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు వాళ్ళ సంతానముగా భూమి మీద విస్తరించబడిన మొత్తం జనాంగంలో ఈరోజు మనం కూడా ఉన్నాం కదా మనల్ని కూడా అదము సంతానమే ఎందుకంటే మానవుల సంతానం అంతా వాళ్లే కాబట్టి ఈరోజు మనకు ఏముందంట మంచి చెడులను తెలివినిచ్చు ఆ జ్ఞానము మనకుందంట మంచి చెడులా తెలివినిచ్చు ఆ జ్ఞానము చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు యహోవాయంత్రి భయభక్తులు కలిగిండుట చెడు తనని అసహించుకుంటా ఇప్పుడు మంచి చెడులని తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంట యేసు ప్రభువుని ఎరిగినాము ఆయన రక్షణ కార్యం చూసుకున్నాము ఆయన పాపక్షమాపణ మనకి ఇచ్చిండని ఒప్పుకుంటున్నాము ఆయన మనలకు మన కోసమే త్యాగము బలియాగము రక్తము కారునంతగా ఆయన తన ప్రాణం అప్పగించి తెలుసు మనం అందరూ నోటితో ఒప్పుకుంటున్నాము హృదయముందు విశ్వసిస్తున్నాము కదా అంటే మంచి చెడులను గురించి ఎరిగిన మనం ఈ రోజు యేసు ప్రభును స్వీకరిస్తున్నాము మరి యేసు ప్రభు స్వీకరించినప్పుడు మనలో ఆ భయము ఆ భక్తి ఉన్నాయా భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు రెండిట్లో ఒకటి పోతుంది ఎందుకంటే మనం మనుషులం కాబట్టి బలహీన ఘటన అని తెలుసు అందుకే తన పరిశుద్ధాత్మని మనకు సహాయముగా లేదా ఆదరణకర్త మనకు సహాయకారిగా ఉండి తప్పు ఒప్పులను ఒప్పింపచేస్తున్నాడు ఈ రోజుకు కూడా మనము తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని గదిస్తున్నాడు చెవు వెనక మాట్లాడుతున్నాడు ఒక మాట ఇది తప్పు లేదా ఇది మంచిది సరి ఈ దారిలో వెళ్ళండి అని చెప్పగలుగుతాం ఎందుకంటే మనం ఆయన ఎందుకు నమ్మక ఉంచినాము విశ్వాసం వచ్చినాం కానీ ఈ జ్ఞానం ఇంకొక మాటలు చెప్తోంది అంట ఇక్కడ చూడండి ఫోర్టీన్త్ ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము ఆలోచన చెప్పుట ఎవరు ఆయన యేసు ప్రభు కదా ఆయన ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎవరు ఆయన ఆలోచన చెప్పువాడట జ్ఞానం ఎవరు ఆలోచన చెప్పువాడు మరి ఇప్పుడు జ్ఞానం ఎవరు అంటే మనం ఏం చెప్తాము యేసు ప్రభు ఈ సామెతల గ్రంథంలో సోలమోను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు యొక్క కార్యములను గురించి అంటే అప్పటికి యేసు ప్రభు ఉన్నాడా ఇక్కడ సులమోను సమయంలో అంటే లేడు కానీ అరిశుద్ధాత్మ మూలంగా ఆయన పలుకుతున్న మాటలు ఇవి సామెతలే కానీ అందులో గొప్ప రహస్యంని దాచి ఉంచింది దేవుడు కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు యేహోయందు భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానం మూలం అని మనం ఏ విధంగా నేర్చుకున్నామో అలాగే ఆలోచన చెప్పుటయో లెస్స అయిన జ్ఞానముని ఇచ్చుటయూ నావశము జ్ఞానం ఏమంటుంది నా వర్షము అంటే అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు నా వర్షము ఆలోచన చెప్పుట నా వర్షం మీకు ఏదైనా ఆలోచన కావాలంటే వాళ్ళని నేను కన్సల్ట్ చేయొద్దు ఎందుకంటే మోకరించేలా ప్రభుత్వం మాట్లాడాలా అని మాట్లాడతాడు కదా మాట్లాడే దేవుడు అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం మన ప్రార్థనకు చెవి యోగ్య ప్రార్థిస్తున్నాం మరి మనం ప్రాక్టికల్ గా చూసుకోవాలి కదా మనతో మాట్లాడే దేవుడు జ్ఞానమునకు అధిపతి ఆయనే కదా మనకు సామెతల గ్రంథంలో మొత్తము జ్ఞానంకి సంబంధించిన చాలా కొటేషన్స్ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము కుట్టిలమైన మాటలు నాకు అసహ్యములు జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు ఇప్పుడు జ్ఞానంతో దేవుడేం జ్ఞానం గురించి దేవుడేం చెప్తున్నాడు ఇక్కడ మనతోటి ఆయనే జ్ఞానము ఆయన వలనే ప్రభుత్వాలు స్థిరపడుతున్నాయి రాజ్యాలు నడుస్తున్నాయి ప్రభుత్వాలు రాజ్యాలు అన్నిటికీ కారణం ఏంటంటే ఆ జ్ఞానం లేకుండా ఏ ఒక్కడు కూడా పరిపాలన చెయ్యలేడు కదా ఏ ప్రైమ్ మినిస్టర్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఎవరైనా సరే పరిపాలించాలంటే వాళ్ళకి ఏం కావాలి జ్ఞానం కావాలా ఆ జ్ఞానమే లేకపోతే పరిపాలన అస్తవ్యస్తం కదా మనకి యుద్ధాలు యుద్ధ భయాలు ఎందుకు జరుగుతున్నాయంటే వారికి అజ్ఞానం ఉన్నది సరైన జ్ఞానము వాడు దేవుళ్ళని దేవుడిని అడగటం లేదు సొంత నిర్ణయాలు అంటే లోక జ్ఞానము సొంత నిర్ణయాలు అంటే లోక జ్ఞానం వాళ్ళు లోక జ్ఞానం పైన డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి కష్టాలు నష్టాలు ప్రభు జ్ఞానం కొరకు ఆధారపడితే ఆయన యొక్క ఆలోచన కొరకు మనం ఆధారపడితే మన కార్యములను సఫలం చేయవాడు ఏసనీ కాబట్టి ఆలోచన చెప్పుటో లెస్ అని జ్ఞానం ఇచ్చిటయో నా నేనే తర్వాత పరాక్రమము నాదే నావలన వలన రాజులు ఏలిద్దురు అధికార న్యాయంను బట్టి పాలన చేయిదురు నా వలన అధిపతులు లోకంలోని ఘనులైన న్యాయధిపతులు ప్రభుత్వం చేయుద్దురు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు జ్ఞానం ప్రేమించండి అంటే ఏసు ప్రభుని ప్రేమించండి జ్ఞానం అంటేనే యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు సోలమోన్ భక్తుడు ఆయన ఆ పాతకాలపు ఆ ప్రజలకు మాట్లాడుతున్న టైం అనమాట అది కదా పాత నిబంధన సమయంలో ఆయన మనకు రెండవ రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథంలో కూడా కనబడుతుంటది ఆయన ఏం మాట్లాడుతున్నాడు మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఆ వాక్యాలన్నింటిలో ఆయన చాలా చాలా పరాక్రమ కార్యం యేసు ప్రభుని ఆయన ఎరిగినవాడు కనుక ఆయన కార్యంలను ఆయన ప్రయత్నించి చూసి నేర్చుకున్నాడు దాంట్లో విజయం పొందినాడు కనుకనే ఈ సొలమును సామెతలను ఆయన రాయగలిగినాడు కదా ప్రాబర్బ్స్ అంటే సామెతలు ఇవి కేవలం సామెతలేనా ఇందులో మనకు ప్రవచనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వాక్యం నేను ఏం మాట్లాడుతుడు లోకంలోని ఘనులను న్యాయధిపతులు అందరు ప్రభుత్వం చేయవారు నా వలననేవాలి మరి వీడి గవర్నమెంట్ ఉంది ఇది దేవుడు అను అనుమతించినంత కదా ఈ అనుమతి ఎందుకు ఇచ్చిండు అంటే జనాలకు గుణపాఠం నేర్పడానికి ప్రతి ప్రభుత్వం ద్వారా దేవుడు ఒక పాట నేర్పిస్తాడు మనం చూసుకున్నాం కదా న్యాయధిపతులు అయిపోయినాక ప్రజలు విసిగిపోయిండ్రు ప్రజలకి ఏం కావాలి ఇప్పుడు ఒక రాజు కావాలి కదా మాకు న్యాయధిపతులు వద్దు మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పిండు సౌలును మొదటిసారిగా రాజుగా డిక్లేర్ చేయమని సమూహేల ప్రవక్త చెప్పిండు మాకు మనుషులు వద్దు ఈ ప్రవక్త వద్దు మాకు ఈ మాకు ఖచ్చితంగా ఒక రాజు కావాలి రాజు లేకపోతే మా జీవితము అయోమయం మాకు ధైర్యం లేదు అని చెప్తున్నప్పుడు యశుప్రభు అంటాడు యహవా దేవుడు అంటాడు ఆ టైంలో సమయమంటాడు నువ్వు వెళ్ళి సౌలుకి అభిషేకం చేయి కీశు కుమారుడైనా సౌలుని అభిషేకించు రాజుగా వాళ్ళు న్యాయధిపతులని వద్దన్నారు అంటే వాళ్ళు న్యాయధిపతుని వద్దన వాళ్ళు నన్ను వద్దంటున్నారు ఎందుకంటే జ్ఞానము లేక మాట్లాడుతున్నారు మాకు దేవుడు వద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మాకు ఈ ప్రవక్తలు వద్దు అంటే ప్రవక్తలను ఎవరు పంపినారు దేవుడి పంపిండ్రు కదా ప్రజలకు యోగక్షేమాల కోసము వాళ్ళకు భవిష్యత్తు జ్ఞానం ఇవ్వటానికి ప్రవక్తలు ఉన్నారు అక్కడ ఎలా నడవాలి ఎలా నడిపించాలి అనేది ప్రవక్తలు వాళ్ళు దేవుడి ఇచ్చిన ఆజ్ఞనే తూచా తప్పకుండా పాటిస్తూ రాజులకు తెలియజేస్తున్నారు అక్కడ ప్రజలకు వాళ్ళు ఏమంటున్నారు మాకు ప్రవక్తల రాజు కావాలి అంటే అజ్ఞానంతో అడిగినరు కాబట్టి దేవుడు వాళ్ళు నిన్నో వద్దన లేదు నన్ను వద్దన్నారు కాబట్టి వాళ్ళకి నేను ఒక రాజును అడిగినారు కాబట్టి రాజుని ఇస్తాను ఈ రాజు ద్వారా ఎన్ని కష్టాలు అనుభవించాలో కూడా నేర్పిస్తా మనకు తెలుసు కదా సౌలు ఏ విధంగా పరిపాలించిండో సౌలు ద్వారా దావిడీ ఎన్ని రకాలుగా అవమానాలు పొందిండో ప్రాణ భయంతో ఎక్కడెక్కడ మనకు తెలుసు అజ్ఞానంతో సవులు ముందు జ్ఞానవంతుడిగానే ఉన్నాడు కానీ అహంకారము పదవి కాంక్ష పెరిగే కొద్ది ఏమైపోయింది ఆయనలోని ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి ఆయన దేవుడి జ్ఞానం పక్కన పెట్టి కానీ సొంత జ్ఞానంతో మనం కూడా మన జీవితంలో చాలాసార్లు ఆలోచించాలి దేవుడి జ్ఞానంతో మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాము మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంది మన జీవితం మీరు గమనిస్తారు చాలా సార్లు మన సొంత నిర్ణయాలతో అన్ని ఫ్లాప్లే ఎందుకంటే అక్కడ దేవుడి నిర్ణయం లేదు మన సొంత జ్ఞానం మనం చాలా తెలివి మంతలం అనుకుంటాం నేను చాలా విషయాలలో ఈ విధంగా చేసి పోరపడ్డా ఒకప్పుడు కానీ ఇప్పుడైతే పూర్తిగా ఆయనకు లోబడి ఆయన ఏం చెప్తే అదే చేయాలి బ్రబా ఈ దీంట్లో ఎలా జరగాలి దీంట్లో ఏం చేయాలి నాకైతే తెలియదు మార్గం తెలియట్లేదు నాకు ఆలోచన రావట్లేదు ఆలోచన చెప్పుకోవడం నీవే కాబట్టి నాకు తెలియచ్చు ఎలా మాట్లాడాలో తెలియచ్చు అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తూ ఉన్నాడు ఆటోమేటిక్ గా అన్ఫోల్డింగ్ అనమాట ఒకదాని ఒకటి అలా తెరుచుకుంటూ పోతుంటాయి దేవుని కార్యాలు అంత అగమ్య మన మానవ బుద్ధికి అర్థం కానివి అందుకే ప్రభు అంటున్నాడు జ్ఞానయుక్తంగా ఉండండి జ్ఞానము కలిగి ఉండండి జ్ఞానమో జ్ఞానమో అని ఘోషిస్తుందంట క్రాస్ రోడ్స్ లో నిలబడి అది ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో క్రాస్ రోజులు నిలబడి మేడ బయట నిలబడి అది అరుస్తుందంట జ్ఞానం అవివేకులారా జ్ఞానములు పొందండి ఎవరా జ్ఞానం అంటే ఏసు ప్రభు నిన్ను ఎక్కడ చూస్తాం మనము చూడండి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒక్కటా వచ్చింది నుంచి మనము కంప్లీట్ గా జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్టే జ్ఞానం ఏసు ప్రభువే జ్ఞానం అంటే చూడండి మాట నన్ను ప్రేమించు వారిని అధికముగా చే అధికము ఆ ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన తన సృష్టి ఆరంభము ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవ నన్ను కలగ చేశాను ఎవరిని కలుగజేశాను ఇక్కడ నాలెడ్జ్ విజమ్ జ్ఞానం భూమి పునాదులు వేయక మునిపే దేవుడు ఫస్ట్ ఫస్ట్ ప్రప్రథమంగా చేసింది జ్ఞానం నట అంటే జ్ఞానము అనునది దేవుని యొక్క గుణ లక్షణము జ్ఞానం అంటేనే దేవుడు అని ఇక్కడ యేసు ప్రభువే జ్ఞానము అనేది వాక్యం చెప్తుంది నేను కాదు కదా చూడండి ఆ మాట మళ్ళొకసారి పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రప్రథమైన దానిగా ఎహోవా నన్ను కలుగ చేసను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము పైనుంచి వచ్చిందని చెప్తున్నాను కదా యాకు పత్రికలు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము పైనుంచి వచ్చింది అని ఇక్కడ ఆల్రెడీ మనకు సామెతలలో తెలుస్తోంది కదా వాక్యం అంతా మాట్లాడుతుంది ఇక్కడ ఇంకొక మాట చూడండి కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి భూమి ఉత్పత్తి కాక ముందే నేను ఉన్నాను అంటుంది నేను ఉన్నాను అంటోంది జ్ఞానం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని తిని ప్రవాహ జలములు లేవు నీటి ఊటలు లేవు అప్పుడు పర్వతములు ఇంకా రాలేదు చెట్లు రాలేదు మనుషులు రాలేదు ఇంకా ఏది రాలేదు నేను ఉన్నాను జ్ఞానం చెప్తోంది పైనుంచి వచ్చిన జ్ఞానం ఇదే కదా తర్వాత భూమిని తాను మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేల మట్టి రవ్వంత కూడా ఒక ఇసుక రేణువ కూడా ఇంకా పుట్టక మునిపి జ్ఞానం రవ్వంతయు పుట్టక మునుపు చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక ముందు నేను పుట్టితిని ఆయన ఆకాశ విషయాలను స్థిరపరిచినప్పుడు మహాబలము మీద మండమ మండలమందు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉండిని జ్ఞానం ఎవరు అంటే ఏసు క్రీస్తు ఎందుకంటే ఆయన ఆ తయారు చేసినప్పుడు మట్టి నుండి మనిషిని తన ఊపిరి పోస్తున్నప్పుడు ఏమంటుడు మనము మన పోలిక కదా మనము మన పోలిక చెప్పిన ఈక సృష్టిని ఆరంభిస్తున్నాం ఆదాము దేవుని పోలికలో నిర్మించబడ్డాడు ఆయన మట్టి ముద్దని తీసుకొని కుమ్మరి కుండని తయారు చేసినట్టుగా కదా తయారు చేసినట్టుగా కుమ్మరి ఏ విధంగా చేసిండో ఆ విధంగా దేవుడు ఆదాము తయారు చేసిండు మట్టి ముద్ద చేసినాక ఆ మట్టి కథరాల కదా దానిలో కదలీకలు రావాలా అది జీవంను పోసిండు తన ఊపిరిని కదా మనం ఇది వరకు నేర్చుకున్నాం ఏసు ప్రభు యొక్క ఊపిరి ఎవరంటే యేసు తండ్రి దేవుని ఊపిరి ఎవరు యేసు ప్రభు తండ్రి జ్ఞానం ఎవరు యేసు ప్రభు కదా అక్కడ యేసు ప్రభుని చూపించింది దేవుడు అని మాటనే యేసు ప్రభు కదా వాక్కు వాక్కు అయిన దేవుడు కాబట్టి సో ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనం చూడండి పర్వతములు స్థానము స్థాపింపకబడ కొండలు పుట్టకమునుపు మునుపు భూమి మైదానమును ఆయన చేయక నేల మట్టిని రవ్వంతి సృష్టింపడక మునుపు నేను పుట్టి ఆకాశ విషాలను స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రమునకును పొలిమేరకును మేరకును ఏర్పరచినప్పుడు పునాదులు నిర్ణయించినప్పుడు భూమి అంటే సృష్టి కార్యం అప్పుడు మొత్తం చూసుకుంటాం ఆరు సృష్టి ఆరంభములనే ఈయన జ్ఞానం ఉన్నది అంటే జ్ఞాని అయిన యేసు జ్ఞాని అయిన దేవుడు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన అనను ప్రప్రథమంగా చేసింది ఎవరంట ఏ తండ్రి అయిన దేవుడే ప్రప్రథమంటే ద వెరీ బిగినింగ్ ఫస్ట్ జ్ఞానం అతనే శూన్యంలో నుంచి సృష్టిని దేవుడు చేసిండు ఆ జ్ఞానం చేత ఆయన ప్రజ్ఞ అంటాం కదా ఆ జ్ఞానము ఆ ప్రజ్ఞ చేత ఆయన భూమిని స్థాపించిండు దానికి పునాదులు వేసినాక దానిని శూన్యంలో వేలాడదీసిండు కదా నువ్వు మనం మన మనం ఒకసారి మన భూమిని ఆలోచించుకుంటే కొంచెం ఆశ్చర్యము కొంత భయము కూడా కలుగుతుంది కదా నేను సోషల్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిల్లలకి ఈ మాట చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంటారు ఎందుకంటే భూమి ఈ శూన్యంలో వ్రేలాడుతోంది మనం ఎక్కడున్నాము మనం ఎక్కడున్నాము ఆ వ్రేలాడుతున్న భూమి మీద ఉన్నాం కదా ఇది మీరు సోషల్ స్టడీస్ బుక్స్ చదివితే కూడా మీకు అర్థమవుతుంది వ్రేలాడుతున్న భూమి మీద మనం ఉన్నాం అది ఇటు అటు ఊగుతుందా అంటే కాదు అది వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతోంది వెస్ట్ నుంచి ఈస్ట్ కు తిరుగుతోంది తన చుట్టూ తాను తిరుగుతోంది అట్లాగే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కాబట్టి మనకు దినములు రాత్రులు సీజన్స్ అన్ని ఏర్పడుతున్నాయి గొప్ప ఆశ్చర్యకరం ఈ భూమి ఎట్లా అది ముందు నిరాకారంగా ఉంది తనకి ఆకారాన్ని ఇచ్చింది దేవుడు తది శూన్యంలో తిరుగుతోంది సూర్యుడి చుట్టూ ఆ తర్వాత ఆ భూమి నార్త్ అండ్ సౌత్ లో ఐస్ కదా మనం మ్యాప్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సముద్రాలని గడ్డ కట్టుకుపోయిన మంచు నార్త్ కి సౌత్ కి గడ్డ కట్టిన మంచు మిగతా ప్రాంతంలో మనము నీళ్లు ఉన్నాయి కదా భూమి ఒక వంతు నీరు మూడు వంతులు ఇది ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది ఆకాశంలో తిరుగుతోంది ఆశ్చర్యంగా ఉంటుంది కదా కొంచెం భయం వస్తుంది ప్రభ ఎంత గొప్ప కార్యండి ఆయన అనేవి నీ జ్ఞానం మనకు అంతము లేదు మితి లేని జ్ఞానం కదా ఆయన అందుకే ఆయన మనం ఆశ్రయిస్తాం ఏంటంటే జ్ఞాని అయిన దేవుడు మనకి ఏది మంచో ఏది చెడో ఆయన కలుగ చేయవాడు ఆయన కలుగ చేయవాడు అందుకే ఆయన ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం అంతే ప్రభా ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ అట్ యువర్ ఫీచ్ నేను కంప్లీట్ గా నీకు సరెండర్ ఇక్కడ నీ జ్ఞానం అంతం లేని కదా ఆది అంతం అయిన దేవుడినా ఆయనే మొదలు ఆయనే ఎండ్ కాబట్టి ఈ భూమిని ఎంత గంభీరంగా ఎంత ఆశ్చర్య రీతిగా చేస్తున్నాడు ఇంకా మనము సోషల్ బుక్స్ చదువుకుంటే ఆరు కిలోమీటర్స్ లోతులో గనక తవ్వుతే పోతే మనకేం కనపడుతుంది అంట మెల్టెడ్ వాల్కానిక్ యాక్టివిటీ మాల్టెన్ రాక్ అంటే మనం లావా పొంగుతుందంటమా అది ఆరు వేల డిగ్రీల టెంపరేచర్ లో ఉంది భూమి లోపల ఆరు వేల కిలోమీటర్ల లోపల వంద కిలోమీటర్ల నుంచి రాక్ దాంట్లోనే మనకు పెట్రోలియం అన్ని రకాల అయన్ అంటాం అన్ని రకాల మ్యా మెగ్నీషియం అన్ని రకాల కెమికల్స్ ఉన్న త్వరలు వాటి కింద నుంచి మనకు ఈ లావా పొంగుతోంది అట్టడుగు వరకు అట్టడుగు వరకు ఇది ఎంత ఆశ్చర్యం నార్త్ సౌత్ లోనేమో ఐస్ ఉంటుంది లోపలేమో డీప్ వోల్కెనో ఉంటుంది పైననేమో భూమి మీద మనం అంటున్నామో మన చుట్టుపక్కల సముద్రాలు ఉన్నాయి ఒక వంతులోనే ల్యాండ్ ఉంది ఇది ఎక్కడుంది అంటే ఆకాశంలో తిరుగుతోంది ఇది ఇంకా ఆశ్చర్యం ఆయన జ్ఞానమునకు కొలతలు లేవు అసలు ఎంత గొప్ప జ్ఞాని అంటే ఆయన ఆ జ్ఞానంను తలుచుకున్నప్పుడల్లా ఆయన సార్వభౌముడు భూమి అంతటికీ ఆయనదే పరిపాలన ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా అల్టిమేట్లీ The King of Kings and the Lord of Lords is Jesus Christ. If you are pues buenas, 다른 every kingdom, how much we love Him? How much we love Him? What are you? This mean you nahin. You can g- framework, whether you have this skill, whether you have this skill, whether you establish it, when you develop it, right, not in-んです that... simply, ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆనందించుచుంటిని నేను అక్కడే ఉన్నాను ఈ సృష్టి అంతా నేను చూస్తున్నాను సో జ్ఞానం అంటే ఎవరు దేవుడి మాట దేవుడి వాక్యము దేవుడి యొక్క తలంపే అందుకే యేసు ప్రభుని యహోవ దేవుని సెపరేట్ చేసి మనం చూడలేము కదా తెలివి లేని వారు ఆ బైబుల్ జ్ఞానము తక్కువగా ఉన్న వాళ్ళు వివేషించలేని వాళ్ళు యేసు ప్రభు ఒక దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు యహోవా దేవుడు ఒక దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు అంటే వాక్య ప్రార్థన అనమాట అక్కడ జ్ఞానం లేదు అందుకే వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనకు గొప్ప మర్మాలు ఆయన నోటి మాట ఆయన జ్ఞానమే యేసు ప్రభు అంటే ఆ నోటి మాటనే యేసు ప్రభు అంటే ఆ నోటి వాకే యేసు ప్రభు అంటే ఇప్పుడు యేసుని ఆయన తండ్రిని వేరు ఆ కుడి పార్శ్వంలో కూర్చున్నాడు అంటే తండ్రి యొక్క రైట్ హ్యాండ్ కి దగ్గర ఆయన కూర్చుని అంటే ఆయనలో ఒక భాగమే కదా అందుకే ఆయన వెళ్ళినాకనే పరశుధత్మ దేవుడి కిందికి రావాల్సి వచ్చింది ఎందుకంటే పరశుధత్మ దేవుడు యేసు ప్రభు ఇద్దరు భూమి మీద ఉండడానికి వీల్లేదు ఆయన వెళ్తేనే శరీర రీతిగా ఆత్మీయ మార్పు పొంది రూపాంతరం చెందినాకనే అని వెళ్ళిపోయాడు అని వెళ్ళినాక తన ఆత్మని పంపించాడు కాబట్టి ముగ్గురు ఒక్క దేవుడే కనుక మనం ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుడు మనుషులకును భూమికిని న్యాయధిపతి ఒక్కడే తీర్పు తీర్చి దినమున రెండవ ఒక్కడే తీర్పు తీర్చిటకు సముద్రుడైన గొరిపిల ఒక్కడే అది మన విశ్వాస సూత్రం కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తుంటే నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అను దినము ఇంకొక మాట ఎంత ఆయన కలుగ చేసిన పరలోకములు బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించ చుంటిని ఇప్పుడు ఏసు ప్రభు ఏమంటుండు పరలోకంని ఆయన చేసిన పరలోకం చూసి ఆనందిస్తున్నా నరులను చూసినందుకు కూడా ఆనందిస్తున్నా ఆయన నరులను చేసినందుకు నరులు విస్తరించినందుకు వాళ్ళందరిని చూసినప్పుడు ఆనందం కలుగుతుందట వాళ్ళందరూ చూసినప్పుడు నన్ను కనుగొనవాడు ఒక్కసారి ముప్పై వచనం చూడండి ముప్పై వచనం ఒకసారి చూడండి పిల్లలారా నా మాట వినుడి ఆలకించుడి నా మార్గములు అనుసరించు వారు ధన్యుడు ఉపదేశంలో నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులైయుండు జ్ఞానులయుండు ఇప్పుడు మనం అనుకోవాలన్నమాట నేను ఎక్కడ అజ్ఞానంతో ఉన్నాను ఈ వాక్యం నాకు ఏ విధంగా సూట్ అవుతుంది కదా ఈ వాక్యము నాకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి నేను అజ్ఞానంలో లేను కదా నేను జ్ఞానిినే కదా నాకెందుకు ఈ వాక్యం ఇది ఇది నాకు కాదు కదా వెంటనే మన మనసు ఏం చెప్తుంది ఓహో ఈరోజు జ్ఞానం గురించా అయితే ఇది నాకు కాదు ఇందుకు నాకు చాలా జ్ఞానం ఉంది నాకు తెలుసు కదా యేసుప్రభు అంటే ఎవరో తెలుసు దేహవ దేవుడు ఏ తెలుసు రక్షణ అంటే ఏంటో తెలుసు పశ్చాత్తాపం అంటే తెలుసు పాపము అంటే ఏంటో ఒకటి తెలుసు కదా ఈ అతి జ్ఞానం అనమాట ఓవరాక్షన్ ఉంటుంది దీనే కదా ఈ అతి జ్ఞానం మనం పక్కన పెట్టే కాసేపు ఒక్క నిమిషం మనం నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనెను జీవాధిపతి అయిన ఏసులు కనుగొడమంటే జ్ఞానమును అన్వేషించటమే మనం మరి వాక్యంలో దేవుడి జ్ఞానము అన్వేషిస్తున్నామా వాక్య జ్ఞానం జస్ట్ మొక్కుబడిగా చదవాలంటే చదవాలన్నట్టుగా చదువుతున్నామా దేవుడి మర్మాలని లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నామా ఆసక్తి మనలో ఉందా కదా ఆసక్తి ఉంది అంటే ఖచ్చితంగా కనీసం ఒక గంట రెండు గంటలు ధ్యానించవచ్చు ప్రార్థించడం వేరు ధ్యానించడం వేరు ప్రార్థన ప్రైవసీ కదా నువ్వు ఒక్కరగా ఏకాంతంగా ఉన్నప్పుడు నీరు తలుపులు వేసుకున్నా తలుపు లేకపోయినా ఇంట్లో కూడా గట్టి గట్టిగా సరే దేవుడు ఎదుట నువ్వు ప్రార్థించవచ్చు ఎందుకంటే మోకరించినా సాష్టాంగ పడినా ఆరాధించినా అది ప్రభుకి ఇష్టమైనదే ఆ బలియాగం కాబట్టి ను ఏరీతిగా ప్రార్థిస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు అదేవిధంగా ఏరీతిగా జ్ఞానం సంపాదించుకుంటున్నావు అనేది కూడా దేవుడు చూస్తున్నాడు నువ్వు దేవుడికి సంబంధించిన జ్ఞానంతో నిండి ఉన్నావా దేవుడికి సంబంధించిన జ్ఞానంతో మనం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ప్రభు ప్రార్థనలు వింటున్నాడు ప్రభు ఆలకించే దేవుడు మాట్లాడే దేవుడు మన చుట్టూ వ్యాపించి ఉన్న దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత మన ఆవరించి ఉన్న దేవుడు మన మధ్యలో ఆత్మశక్తి రూపంలో దిగి దేవుడు ఇవన్నీ తెలుసు మరి ఆ ధ్యానించే దేవుడిని మనము ఆ జ్ఞానంను కనుగొన్నామా జ్ఞానంతో నింపబడ్డామా జ్ఞానంతో నింపబడ్డామా చూడండి అమ్మాట నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను యహవా కట్టాక్షము వాడికి కలుగును ఇప్పుడు తొమ్మిదో వచ్చినము తొమ్మిదో ధ్యానం మొదటి వచ్చినాము ఒక్కటే చూసుకుందాం చూడండి అన్నమాట జ్ఞానము నివాసంను కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుని ఉన్నది ఇప్పుడు ఏడు స్తంభాలను మనం ఎక్కడ చూస్తున్నాం అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయ చూస్తున్నాం కదా ఏడు దీప స్తంభముల మధ్య సంచరించేవాడు ఏడు దీప మధ్య సంచరించిన దేవుడు అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం కూడా ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన ఆధీనంలో ఉన్నది అక్కడికి వెళ్ళాలంటే జ్ఞానయుక్తంగానే వెళ్ళాలి జ్ఞానం ధరించుకొని వెళ్ళాలి జ్ఞానంను పొందుకొని వెళ్ళాలి దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క జ్ఞా వాక్యం ధ్యానిస్తూ ఆ జ్ఞానకు లోతు ఎంత వెడల్పు ఎంత ఎత్తి ఎంత అనేది మనం తెలుసుకోవాలి ప్రభువుని గురించి తెలుసుకోవటమే జ్ఞానం గురించి తెలుసుకోవటం అంటే ప్రభువుని గురించి తెలుసుకోవటమే ఎందుకంటే జ్ఞానము కుమారుడు తండ్రిని సంతోషపెట్టడు మనకు అందరికీ తెలిసిన మాట ఇది జ్ఞానము కుమారుడు తండ్రిని సంతోషం ఎవరా తండ్రి అంటే మనసు లోకరీతి తండ్రి కాదు ఈ లోకరీతి తల్లి కాదు తండ్రి పరమ తండ్రి ఆయన సంతోషపెట్ట జ్ఞానమును పొందుకొని ఉండాలి జ్ఞానముతో అంటే జ్ఞానము వివేచన వేరు చేయలేమంట జ్ఞానముని వివేచనని వేరు చేయలేమంట ఎందుకు ఈ మాట అంటున్నాడు జ్ఞానంతో కూడుకున్న వాడు ఖచ్చితంగా వివేకవంతుడై ఉంటాడు ఎందుకంట ఎక్కడ మాట్లాడాలా ఎక్కడ తగ్గించుకోవాలా ఎక్కడ హెచ్చరించాలా ఎక్కడ మనుషులని ఆ చేత వాళ్ళని బలపరచాలా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా యాజకత్వము దా మనం ఎవరంట మనం ఎవరంటున్నాడు రాజులైన యాజకులు యాజకత్వం చేస్తున్నాం మరి ఈ యాజకుడు చేసే పని ఏంటి బలియాగం పాత ఇబ్బందులు మోసే గుడారం దగ్గర మోసె చేసిన ప్రార్థన ఏంటి బలియాగంలో ప్రధాన యాజకుడిగా బలియాగంలు లేబి వంశం వాళ్ళు చేస్తున్న పని ఏంటి బలియాగం దేనికోసము పాప ప్రాయశ్చిత బలి ప్రతి యాజకుడు ప్రతి ప్రతి సేవకుడు చేసిన పని ఏంటంట ఆ బలియాగం అంటే ప్రార్థన ప్రార్థన బలిపీఠం మన ఇంట్లో ఉండాలి ఆ బలియాగము అనుదినం చేయాలి యాజక్కుడు కాదు మన బాధ్యత ఈ జ్ఞానం మనకు మనం అందుకే మన ప్రా మన మన ప్రోగ్రాంలో విజ్ఞాపనలు పెట్టుకుంటాం కదా ప్రతి ఒక్కరి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకళ్ళు టైం చేస్తాము టైం కుదిరినప్పుడు మన సొంత ప్రార్థనలు కూడా మనం విజ్ఞాపన చేసుకుంటూ ఉంటాం వాళ్ళ పేర్లు మనకు చెప్పినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా అలాగే మనం అనేకల కొరకు మన కుటుంబల కొరకు అయితే ఇక రోజు చేస్తూనే ఉంటాం ఒక్కని కూడా మిస్ కాకుండా బలి ఆగము అనేది జ్ఞానయుక్తంగా ప్రభుకి వాక్యానికి లోబడిన ప్రార్థన అయి ఉండాలి అంటే మన ప్రార్థనలో ఈ లోకరీతి అంశాలు కాదు ఈ లోకరీతి పైన వాటిని పైన వాటినే మీరు వేచి చూడండి పైన అక్కడ ఎవరున్నారు యేసు ఉన్నాడు తండ్రి దేవుడు కురిజిపాశంలో యేసు ప్రభు ఉన్నాడు కదా స్టేఫన్ చనిపోతున్నప్పుడు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆ రోజు ఏం చూసిండే ఆయన మనుషులేం చూసిండ రాళ్లతో కొడుతుంటే రక్తాలు కారుతున్నాయి ఆయనకి కింద అన్కాన్షియస్ అయిపోతున్నాడు బ్లీడింగ్ ద హోల్ బాడీ రాళ్ళు రప్పలతో కొట్టేసి ఆ ఎగతాళి అందరు చుట్టుముట్టినారు కదా ఒక రకంగా బంధించిండ్రు ఆయనని అక్కడ కూడా ఆయన ప్రభు యొక్క మహిమను చూడగలిగిండు దా జ్ఞానం అంట కదా ఈ లోకరీతిగా ఉండినట్టయితే ఆయన దెబ్బలు చూసుకుంటూ నొప్పులు చూసుకుంటూ కన్నుపోయిందా కా తలకైపోయిందా ఏం ఏం జరిగింది కదా ఏం జరిగింది నాకేమైపోయింది ఎన్ని దెబ్బలు అని లెక్క పెట్టుకుంటా రాళ్ళు లేరుకుంటా ఇట్లా ఉండాల్సిన వ్యక్తి అక్కడ ఏం చూస్తుండయనా తండ్రి అయినా దేవుని కుడి పాశ్వం ప్రభు అంటే అక్కడ ఏసు ప్రభు దేవుడు అని చనిపోతూ కూడా సాక్ష్యం ఇచ్చి చనిపోయింది మనం గమనిస్తాం కదా పరిశైలి చాలా జ్ఞానవంతులు ఎందుకంటే వాళ్లకు ధర్మశాస్త్రం పూర్తిగా తెలుసు వాళ్ళు ఎంతగా ధర్మశాస్త్రం పాటిస్తారంటే ఆటకి జీలకర్ర ఆవాల్లో కూడా దశమభాగం ఇస్తారట అంత నిష్ట అయిన అంత నిష్ట అయినటువంటి కానీ వాళ్లకు ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది కానీ ఆ ధర్మశాస్త్రంలోని ఏసును కనుగొనలేకపోయినారు వాళ్ళ ముందరే కదలాడుతున్న యేసు ప్రభుని చూడలేకపోతున్నారు ఆయన వాళ్ళ ముందర ఆశ్చర్య కార్యములు కదా ఎన్నో స్వస్థతలు చనిపోయిన వారిని లేపటము దయ్యాలను వెలగొట్టటము కదా బృడ్డివారిని మూగవారిని పక్షవాయువు గల వారిని ఆ స్త్రీలని రో రక్తస్రావ రోగిని కాపి అయిన మగ్దినని మరిని క్షమించడం ఇన్ని చూస్తున్న వారు ఆయన ఎంతసేపు తప్పులు వెతకటానికే ఇది మానవ నైజము సో ఈ తప్పులు వెతికే హ్యాబిట్ ఎవరికి ఉందో వీళ్ళంతా పరిస్ అయిలే ఎందుకంటర్మశాస్త్రపు నాలెడ్జ్ అయితే ఉంది కందను అప్లికేషన్ చేయలేకపోయినారు వాళ్ళు కండ్ల ముందు తిరుగుతున్నది స జీవుడైనా లోకరక్షకుని గుర్తించలేకపోయినది మనం అనుకుంటాం ఈరోజు నేను గనక ఆ రోజులలోని ఉంటే నేను ఖచ్చితంగా దీన్ని అడ్డుకునేదాన్ని అడ్డుకునేవాడిని కదా కాని ఆయన జీవం దేవుడు ఆయననే జ్ఞాని అయిన దేవుడు ఆత్మస్వరూపి భూమి పునాదులయ్యే వరకే ఆయన అక్కడ ఉన్నాడు ప్రప్రథమముగా యహోవా దేవుని యొక్క చేతి పని ఆయన అక్కడ అనేది మనకు తెలుసా మరి తెలిసినట్టయితే ఖచ్చితంగా మనం ఆ మాట అనేటవాళ్ళం కదండి ఖచ్చితంగా ఆ మాట అనేవాళ్ళం ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడనేది మనము ఇక్కడ వాక్యాలు చూస్తున్నాం మామూలుగానే తెలుసు మనకి ఏంటది మనము మన పోలిక చెప్పున తయారు చేద్దామని చెప్పి దేవుడు మట్టి ముద్దతో ఆయన స్వరూపంలోనికి తన రూపంలోనికి మార్చినప్పుడు అక్కడ యేసుప్రభు ఉన్నాడని తెలుసు కాని ఆ యేసుప్రభే అక్కడ జ్ఞానము అన్నది మనకు ఈ సామెతల గ్రంథంలో సోలమోన్ భక్తుడు వివరిస్తున్నాడు సోలమోన్ భక్తుడు వివరిస్తున్నాడు కాబట్టి మనము ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనకు చాలా చాలా కొటేషన్స్ ఉన్నాయి చెప్పడానికి కానీ మనకు సమయం సరిపోదు చాలా చాలా కొటేషన్స్ ఉన్నాయి అన్ని ఇవ్వడానికి కూడా వీలు కాదనమాట అందుకని ఏమంటాడు యోగు భక్తుడు ఒక మాట అంటాడు యోగు భక్తుడు భూమి మీద నరుల కాలము యుద్ధకాలమే యోబు గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం నో ఫైటింగ్ మనమంతా సోల్జర్స్ ఈ భూమి మీద ఈ భూమి మీద మనకు పోరు తప్పదు ఎక్కడ పోరుతో ఆకాశ మండల దురాత్మ సమూహాలు ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళతో పోట్లాడుకుంటూ దీనికి పోరానం కదా ఇది జస్ట్ కేవలము షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎనిమిటీ మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ కలిసిపోతాం ఏ ఫంక్షన్ అన్ని మళ్ళీ కలిసిపోతుంటాం ఇది టెంపరీ కానీ మన కంప్లీట్ ఫైట్ ఎవరితో అంట సైతం ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలతో కాబట్టి మన పోరుని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయిన వేసుప్రభు యొక్క జ్ఞానమును పొందుకుంటేనే మనము ఈ యుద్ధమును చేయగలము అందుకనే ఏమంటాడు రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఎహోవా యోగు పత్రిక యోగ గ్రంథము రెండవ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానము అని దుష్టత్వము విడిచుటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చను నరులకు సెలవిచ్చాను జ్ఞానం ఎక్కడ దొరుకును వివేచన ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలం అని చెప్పి యోగు గ్రంథంలో ఇరవై ఇరవై ఎనిమిదవ ధ్యానం జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు సన్నిధిలో ఆయన గురించిన జ్ఞానము పూర్తిగా మనం పొందుకుంటేనే వాక్య బోధకు మనం వెళ్ళాలి ఎందుకంట ఆయన ఇచ్చిన జ్ఞానము కాక మన సొంత జ్ఞానము దయ్యముల జ్ఞానము మనం చూసుకున్నాం కదా యాకోబు పత్రికలో మూడు పదిహేనవ వచనంలో సో మళ్ళీ ముగించుకుందాం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము పదిహేను వచనంలో ఏముంది ఈ జ్ఞానము పదమూడు వచ్చిన ఒకసారి చూడండి మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు యాకోబు చెప్తున్నాడు ఏ మాట పత్రికలు మీలో జ్ఞానము కలవాడు ఎవరు మీలో జ్ఞానము కలవాడు ఎవరు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను నేను జ్ఞానిని అని చెప్పుకోవటం సరిపోదు ఇక్కడ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అనమాట ఏంటంట వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కదా హ్యూమినిటీ అండ్ హంబల్నెస్ తగ్గింపు స్వభావం జ్ఞానంతో ఉన్న తెలుసు బైబిల్ అంతా నాకు బాగా అలవాటే నాకు బాగా పరిచయమే అని చెప్పుకుంటే సరిపోదట ఎందుకంటే అట చెప్పుకుంటున్నప్పుడు నీలో అతిశయం కనిపిస్తుంది నీలో ప్రైడ్ గర్వం తొంగి చూస్తుంది నువ్వు ఎంత ప్రార్థన పడవో ఉపవాసంలో ఉండొచ్చు ఎంత మనకు సహాయం చేస్తుండొచ్చు కానీ నీరు తగ్గింపు స్వభావమే లేకపోతే నువ్వు జ్ఞానివి కాదు అజ్ఞానివే ఇది నేను చెప్పటం లేదు వాక్యం చెప్తాను చూడండి అక్కడ మాట సాత్వికము తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవాలి నువ్వు యోగ్యమైన రీతిగా మనం ఉండాలి అయోగ్యులుగా ఉండకూడదు కదా ప్రార్థన చేయించేటప్పుడు చాలా సంఘాలలో ఒక కంప్లైంట్ అనమాట ఏంటది భాషలు మాట్లాడుతున్నారు అందరూ భాషలు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు భాషలు మాట్లాడుతున్నారు కానీ చర్చి లోపలనే చర్చి బయటకు వచ్చినాక మామూలు మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు కదా నామకార్థుల్లాగానే ఉన్నారు ఏం ప్రత్యేకత ఉంది మాట్లాడినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అయిపోయారు కదా ఇప్పుడు సంఘాలలో వేసే ప్రశ్న ఇదే అంతే కొందరు పాస్టర్ ఏం చేస్తారు ఎందుకు వచ్చిన తాలన ఆ భాష గురించి మాట్లాడకపోతే సరిపోద్ది కదా ఎందుకంటే వివరణ ఇచ్చలే ఇవ్వలేం ఎందుకంటే పాస్టర్స్ కూడా సరిగ్గా లేకపోతే భాషల గురించినటువంటి ఈ యొక్క కదా ఇవి మన ప్రవర్తన ద్వారానే తెలుసుకోవచ్చు మనం ప్రవర్తిస్తున్నామో సరి విధంగా ఒక మన క్యారెక్టర్ ఉందా ఖచ్చితంగా మనం మాట్లాడేది దేవుడి భాషే పరిశుద్ధాత్మ భాషే మనం పరిశుధాత్మ భాష మాట్లాడుతూ కూడా లోకరీతిగా జీవిస్తే అది భాష కాదు అందుకే హెబ్రౌన్లు ఏం చేస్తారంటే ఇట్లా చేయి పట్టుకోని లేపుకుపోయి బయట వదిలేస్తారు ఎవరన్నా భాషలో మాట్లాడితే ఎందుకంటే ఆ ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో ఆయన పర్సనాలిటీ ఏంటో ఆయన ఏంటో తెలియాలి కదా తెలియకుండా చర్చని గందరగోళం చేసేస్తే పైగా దేవుడు అల్లరికి కర్త కాడు పరుషుధాత్మ భాష వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది ఎగురుతున్నారు గంతులు వేస్తున్నారు డాన్సులు వేస్తున్నారు ప్రవచనాలు అప్పుడే వచ్చేస్తున్నాయి ప్రార్థనలు అప్పుడే జరిగిపోతున్నాయి భాషల్లో మాట్లాడేస్తున్నారు గందరగోళ పర్సలు క్రమ పద్ధతి లేదు కాబట్టి చాలా సంఘాలు దీనిని ఓకే అనటం లేదు ఓకే అనటం లేదు ఎందుకంటే భాషలతో ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు పౌల పౌరు భక్తుడు ఏంటన్నాడు మీరు ప్రవచనవనమును మరీ విశేషంగా మరి విశేషంగా అడగండి ప్రవచన వరభను మరి విశేషం ఎందుకంటే అది ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు ప్రజలకు తెలియచేయటం భాషలతో తనని తాను దేవుడికి సమర్పించుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది కూడా చేయాలి అది కూడా చేయాలి జ్ఞానయుక్తంగా ప్రవర్తించటం అంటే అదే మనం అందరి మధ్యలో సరిగా ఉన్నామా మనం ఇప్పుడు నగలేసుకోవచ్చు కదా రకరకాల పట్టు చీరలు ఏమేమో చేసుకోవచ్చు ఇది లోకరీతిగా శరీరం సంబంధించి బట్ ఆత్మ సంబంధంగా నువ్వు ఎలా ఉన్నావు ఆత్మసమంగా ప్రతి ఒక్కరిని ప్రేమించగలవా క్షమించగలవా ఏమిటివే చూస్తున్నాడు హ్యూమిలిటీ ఫెయిత్ హోప్ నిరీక్షణ విశ్వాసము కదా నిరీక్షణ విశ్వాసము ప్రేమ ఈ మూడు తండ్రి కుమార పరశుదాత్మ వాక్యంలో ఈ నిర్ణయా మనలో జ్ఞానయుక్తంగా మనం మా కదులుతున్నామా లేదా జ్ఞానయుక్తంగా కదులుతున్నామా లేదా కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ యాక పత్రికలోని పదిహేను వచ్చిన రుదమా ఈ జ్ఞానం అంట ఏంట జ్ఞానము మీ హృదయములలో సహింపనలవి కాని మీరు ఓర్చుకోలేని వాట సహించలేకపోతున్న జ్ఞా కార్యాలంటే ఏంటవి మత్సరము వివాదము ఇవి మనలో ఉంటున్నాయి మత్సరం ఒకరిని చూస్తే వ్యసన పడుతున్నాం వాడు ఉంటేనే సహించలేము వాడు వస్తే నేను రాను బాబు అని చెప్తున్నాం అనమాట అంటే మత్సరం ఉంది నీలో ఓర్చుకోలేకపోతున్నావు ప్రతి వ్యక్తిని కూడా మనము దేవుడి స్వరూపమే కదా అబ్రహాం సంతానమే కదా వీళ్ళు కూడా కాబట్టి దేవుడు చేసిన వాళ్ళనే నువ్వు ఎందుకు మత్సరం ఎందుకు చూపిస్తున్నావు వాడు నీలో నీకంటే కొంచెం ఎక్కువనా లేదా నీలో నీకంటే వాడు కొంచెం ఎక్కువ చదువుకున్నాడనా బాగా మాట్లాడతాడనా బాగా పాడతాడనా ఏంటి మనం కదా ప్రతి వారికి వాళ్ళ వల్ల రీజన్స్ ఉంటాయి మత్సరము అలాగే ఇంకోటి ఏంటంట వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడకండి ఇక నేను జ్ఞానిని అని అతిశయపడొద్దట ఇది ఒక చిన్న హెచ్చరిక మనకు నేను జ్ఞానిని అని చెప్పుకోకండి అంటున్నాడు ఇక్కడ నేను అది వాక్యం చెప్తుంది మత్సరముందనిలో వివాదములున్నా ఎవరినైనా పాగలు కొట్లాటలు చేసుకుంటున్నారా చిన్న మాట కలుగుతారు కొంతమంది కదా ఇది దేవుడికి నచ్చని విషయం అలగటం అనేది దేవుడికి అసలు అది సైతాన్ కార్యం అది అలిగింది కదా పరలోకమైన ద్రోహక ముందుకు నాకు ఆ సింహాసనం కావాలి ఏ నేను అందరిలోకి ఎక్కువ నేను ప్రధాన దూతను నాకు చాలా పవర్స్ ఉన్నాయి నేను కోయర్ లీడర్ని నేను చాలా బాగా పాడతాను ఆ సింహాసనం ఏసు ప్రభు కోసం అని పెట్టిన సింహాసనం నాది అని అతిశయపడింది అతిశయపడింది కాదు అత్యాసపడింది కదా అహంకారం కదా అది వివాదములు అలిగిందనమాట దేవుడు ఏనైనా సరికి అది నీది కాదని చెప్పి ఎందుకంటే దేవుడి ప్రణాళిక భూమి పుట్టుబంతో ఉంది ఏంట ప్రణాళిక యేసు ప్రభువు రావాలి రక్తం చెందించి పాపములను క్షేమించి ప్రతి ఒక్కరిని తన వరకు తీసుకెళ్లాలి నిత్య నరకానికి కూడా కొంతమందిని సిద్ధపరిచింది దేవుడు ఎందుకంట వారికి ఈ జ్ఞానము లేదు యేసు ప్రభు యొక్క జ్ఞానంను గురించి మనం మాట్లాడుకుంటూ అసలు టైం సరిపోదనమాట ఆయన జ్ఞానం పొందిన వారికి మాత్రమే ప్రలోకంలో యోగ్యత ఉంది ఎందుకంట వారు దేవుడి ఎందు భయము భక్తి కలవారు ఖచ్చితంగా కాబట్టి వారు పరిశుద్ధాత్మలో నడిపింపబడతారు దేవుడి యొక్క నడిపింపుకు ఒప్పుకుంటారు స్వంత తలంపులని పక్కన పెడతారు గాడ్స్ విల్ ఈజ్ మై ప్రయారిటీ గాడ్స్ విల్ నా విల్ కాదు నా నా ఇష్టం కాదు దేవుని ఇష్టం ఎప్పుడైతే మనము మన ఇష్టాన్ని ఈ విధంగా మార్చుకుంటాము తండ్రి అభిష్టము అభీష్టము ఏనా ఆహారమై ఉన్నది అంటాడు ఎస్ ప్రభ కదా అని అభీష్టము ఆయన విష్ ఏంటి అనే డిజైర్ ఏంటో అది నెరవేర్చడమే మన పని కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మత్సరమును వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము సత్యానికి విరోధంగా అంటే ఏసు ప్రభు ఎవరు ఎస్సు మార్గం సత్యం అయిందే కాబట్టి యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నావు ఆ గుంపులు నువ్వు ఉన్నా కూడా నువ్వు ఆ గుంపుతో సంబంధించిన వాడివి యేసు ప్రభును గురించినటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ లలో నువ్వు ఉంటే అక్కడ నువ్వు పాళిభాగస్తుడి గురించి అబద్ధం ఆడవద్దు మత్సరం నువ్వు అతిశయపడవద్దు సత్యం గురించి అబద్ధం ఆడవద్దు ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు ఏంటంటే అది భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దైయముల జ్ఞానము దైయముల జ్ఞానం కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం అసలు మనం మనకి ఏ జ్ఞానం ఉంది మనం ఏ జ్ఞానం ఉపయోగించుకుంటున్నాం దీన్ని తిరస్కరిస్తున్నాం దీన్ని ఆహ్వానిస్తున్నాం పైనుండి వచ్చిన జ్ఞానం ఏంటంట ఒకసారి మళ్ళొక్కసారి ఆ సెవెంటీన్త్ వర్స్ చూసుకుందాం యాకో పత్రికలు ముగిస్తా నేను సెవెంటీన్త్ వర్స్ పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనది అయినను వేషధారణ లేనిది మనలో చూసుకుందాం ఇవన్నీ క్వాలిటీస్ మనకు జ్ఞానం పైన వచ్చిన జ్ఞానమా మనం ఫాలో అవుతుంది ఏ జ్ఞానంని కదా యాకబు చాలా క్లియర్ గా వివరించి మీరు సామెతలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయము అలాగే ఈ యాకబు పత్రిక మూడవ అధ్యాయం మీరు మీరు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదువుతున్న దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటా పై నుంచి వచ్చే జ్ఞానం నాకు ఉందా నేను లోక జ్ఞానంతో ఫాలో అవుతున్నాను ప్రభా నన్ను సరిచేయి నాలో ఏ లోపం ఉన్నా ఒక్కటి ఉన్నా సరే ఎందుకంటే ఎవరు కూడా సంపూర్ణులు కాదు అంటాడు కదా దేవుడు భూమి మీద నో తప్ప నీతి ఒక్కడు కనపడలేదండి నాకు ఒకసారి చూసినప్పుడు పాత నిబంధనలు అయితే కృపా కాలంలో మనం ఉన్నాం కాబట్టి అందరిని చూస్తున్నాడు అందరు తప్పిపోయిన వారే అందుకే కదా ఆయన లోక పాపంలను మోసుకొని పోయే దేవుడి గొర్రె పిల్లగా వచ్చిండు చనిపోయిండు పాచిపెట్టబడిండు కదా శ్రమల పాలయిండు తిరిగి ఆయన ఆరోహణుడై త్వరలో రాబోతున్నాడు ఆయన జ్ఞానం పొందుకుందాం ఆ అజ్ఞానం కాలంలో ఉన్నప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసిండు కానీ ఇప్పుడు మనం ఏంటంట జ్ఞానవంతమైన లోకంలో ఉన్నాం ఎందుకు మనం ఇప్పుడు టెక్నాలజీని చూడండి మన పిల్లలను చూడండి మనల్ని చూసుకోండి ఒకప్పుడు మనం ఎట్లున్నాం ఇప్పుడు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు కదా ఎంత ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పకముందు అని నేర్చేసుకుంటున్నారు జ్ఞానము జ్ఞానము విపరీతంగా పెరిగిపోతుంది మన ఈ టెక్నాలజీ డిస్కవరీస్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ గమనిస్తుంటాయి ప్రపంచంలో నైన్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ నుంచి కూడా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కదా ఏరోప్లేన్స్ ఉండేనా లేవు చిన్న పడవలు నావల్లో పోయేటోళ్ళు అప్పట్లో సముద్రాలు దాటి కానీ ఇప్పుడు అంతస్తుడు ఎనిమిది అంతస్తులు పద అంతస్తుల షిప్పులు తయారవుతున్నాయి జ్ఞానం విపరీతంగా పెరుతుంది మూన్ పైకి వెళ్తున్నాడు మార్స్ పైకి వెళ్దాం అంటున్నాడు సన్ మీద కూడా వెళ్తాడంట అక్కడ అక్కడ వెళ్ళి ఏం చేస్తుండో మనకు తెలియదు కానీ అక్కడ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా జ్ఞానాన్ని ఉపయోగించి వాడు వాడుకుంటున్నాడు గొప్ప నేను గొప్ప నీవు గొప్ప అతిశయిస్తున్నారు ఈ లోకరీతి జ్ఞానము అతిశయం కారణము అదే పరలోకమైన జ్ఞానము హంబుల్ కదా హ్యూమినిటీ తగ్గించుకోటం నాకు ఎంత తెలిసినా నాకు ఏం నేను నేను దేవుడి ముందర నథింగ్ కదా ఐఎమ్ నథింగ్ బిఫోర్ మై గాడ్ బికాస్ హీఈస్ ద గాడ్ ఆఫ్ విజమ్ ఆయన జ్ఞానమునకు అధిపతి జ్ఞానము ఆయననే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట జ్ఞానయుక్తమైనది కాబట్టి వాక్యంకు లోబడాలి వాక్యంలో ధ్యానించాలి వాక్య రీతిగా మనం ఉన్నామా పరిశీలించుకోవాలి ఈ జ్ఞానం దైవ దైత్యం చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయుడవు సర్వసత్య సంపూర్ణడమైన నా తండ్రి ఆశ్చర్యకారంలోనే ప్రభ మరీ జరిగించేవాడవనైనా నీకు నోటి మాట చేత ప్రభ భూమిని స్థాపించినప్పుడు అక్కడ నీవు ఉన్నావునైనా నా తండ్రి ఉన్నావు అక్కడ ప్రభా సముద్రంలకు ఆ ఎన్నరులను ప్రభానతను ఎల్లలేని ఆ యొక్క ఒడ్డులను నిర్మించినప్పుడు ఒకడున్నావు పర్వతములు భూములను శ్రేష్టమైన ఈవులను ఇస్తున్నప్పుడు ఒకడున్నావు ప్రభా నిన్ను మేము ధరించుకోనాలి నీ జ్ఞానంను మేము సంపాదించుకోవాలి ప్రభ మాకున్న ఈ తలాంతులు మాకున్న ఈ తలంపులు మాకున్నటువంటి ఈ వాక్చాతుర్యము ఏదైనా కూడా అన్ని ఈ లోకరీతివేనాయన మేము నీ అందు ఎదుగుటప్పుడు నీ వాక్యంలో ఎదుగుటకు ప్రభా నీతో మేము సత్సంబంధము కలిగి నీతో సహవాసం చేసే ఆ జ్ఞానం మాకు దయచేయండి ఈ లోక రీతిగా మా కష్టాలు నష్టాలు అన్నిటినీ దేవుడు అన్నింటినీ కూడా నువ్వు తీర్చివాడవు పరలోక సంబంధమైన ఈవులను గును అన్నావు ప్రభా ఆ యొక్క పొందుకునే ఆ యోగ్యతను మాకు దయచేయండి ఆయన మమ్మల్ని చేయండి వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మాకి ఈ రాత్రి కాల సమయం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఆశీర్వదించండి దీవించండి విస్తరింప చేసి ప్రభా గంపలు మిగిలినట్టుగా ప్రతి ఒక్కరికి మీరు వడ్డించమని ఏ శక్తి కలిగిన మమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ స్వరాజ్ హలో శాంతి సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో